అస్సలం వరమతుల్లాబరావు అల్హదు రబితుస్లాం అలా మొహమ్ వాలా అలీాద్ సోదర మహాశివులారా హీఫ్ కిరణాలు సాలెహీన్ అనే ప్రఖ్యాతిగా చిన్న పుస్తకంలో నుండి మనం అల్లా యొక్క దయవల్ల మూడవ అధ్యాయం బాబు సబర్ మొదలు పెట్టబోతున్నాము సబర్ అంటే సహనం ఓపిక ఓర్పు అన్న భావాలలో వస్తుంది అహ్మద్ బిల్లాన్ రజీం యాదీనూన్ విశ్వాసులారా సహనంతో వ్యవహరించండి అసత్యవాదుల ముందు పరాక్రమం చూపండి మరియు మీరు అల్లాహ మార్గంలో పోరుకు సహాయత్తమై ఉండండి అల్లాకు భయపడుతూ ఉండండి తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు ఇమాం నవీ రెహమతుల్లా అలీ గారు సుమారు ఒక ఆరు ఆయతులు ఈ సబర్ గురించి ఇక్కడ ప్రస్తావించారు అందులో ఇది మొదటి ఆయత్ ఇందులో మీరు సహనం వహించండి అని అల్లా ఆదేశించాడు అంటే ఈ ఆయత్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటి మన జీవితంలో మనం సబర్ సహనం అనేది తప్పకుండా పాటించాలి ఇది అల్లా వైపు నుండి ఒక ఆదేశం ఇంకా మిగతా ఆయతను కూడా మనం చదువుదాము కానీ సంక్షిప్తంగా ముందు సబర్ ఏ విషయాలలో పాటించాలి అన్నది తెలుసుకుందాము సామాన్యంగా ధర్మ పండితులు ప్రత్యేకంగా అయిపోయిన అయ్యం రహమతుల్లా అలీ గారు దీని గురించి చాలా మంచిగా రాశారు సబర్ సహనం అన్నది మూడు సందర్భాలలో చాలా అవసరం ఉంటుంది మరియు మనిషి యొక్క జీవితంలో అతని ప్రతి క్షణం ఈ మూడిట్లో ఏదో ఒక స్థితిలో గడుస్తూ ఉంటుంది మనిషి సత్కార్యాలు చేస్తూ విశ్వాసంపై స్థిరంగా ఉంటూ మంచి పనులు చేస్తూ సహనం అవసరం గమనించండి విషయం మంచి పనులు చేయడానికి మన మనస్సు తొందరగా ఒప్పుకోదు కదా అయితే మనం సహనం వహిస్తూ ఆ మంచి పనులు సత్కార్యాలు చేస్తూ ఉండాలి ఉదాహరణకు సత్కార్యాలు మంచి పనులు అన్నప్పుడు సర్వ సత్కార్యాలు వచ్చేస్తాయి కానీ విషయం అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు ఒక వ్యక్తి డ్యూటీ అతంది పూర్తి అయ్యే వరకు రాత్రి పన్ను అయిపోతుంది పడుకునేసరికి ఆలస్యం అవుతుంది హజర్ నమాస్కులు లేవాలంటే కష్టంగా ఉంది మనసు ఏమంటుంది చాలా తక్కువ నిద్ర పడుకో మళ్ళీ తొమ్మిది పదికి లేచినప్పుడు చదువుకుంటూలే ఇప్పుడు मन को व्यक अतनी को व्यतिरेक चेसी नमाज चयन निद्र पूर्ति का गानी। लेदा चलीकाले मजिद्द चली, चली भर, भरीवल एंडकाले जोहर ऐसी असर् ठीक नमाज जमा तो चेयर जोहर असर लाटी नमाज जमा चे अवसर पड़ती दाने के सहन और व्यक्ति धन डूबू खर्चपंटे मनसुदी जका विधिगा मनसुक व्यतिरेक अत मनसुना सहन तो अतु ई पुण्य कार्य चेयली ఇప్పుడు కొందరు ఉంటారు ఒక జన సమూహం అంటే రష్లో నలుగురి మధ్యలో ఎక్కడైనా పబ్లిక్ ఉన్న కాడా అతడు ఉండలేడు ఏకాంతంలో జీవితం గడుపుతూ ఉండడం మంచిగా అనిపిస్తుంది కొందరు ఉంటారు ఇలాంటివారు ఇలాంటి మనసు ఉన్నవారు చేయాలంటే హజ్ చేయాలంటే వెళ్ళరు అని నాకు ప్రయాణం పడదయ్యా అరే అంతా రష్లో నేను ఎక్కడ తప్పిపోతానో ఏమో మళ్ళీ నేను నా ఇంటికి చేరుకోలేను నా పిల్లల వారికి చేరుకోలేను భయంతో కానీ అతని వద్ద డబ్బు ఉంది ఆరోగ్యం ఉంది అతడు హజ్ విధి ఉంది విధిగా ఉంది చేయకుంటే పాపంలో పడతాడు కానీ ఇలాంటి సందర్భాలలో సహనం వహించి ఆ పుణ్య కార్యాలు చెయ్యాలి పిల్లల యొక్క శిక్షణ ఇంట్లో తల్లిదండ్రుల యొక్క సేవ ప్రత్యేకంగా తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నారనుకోండి వారి యొక్క సేవలో ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కానీ సహనం ఓపికతో గమనించండి ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే ప్రతి సత్కార్యం ప్రతి మంచి పనులో ఎంతో ఓపిక సహనం ధైర్యంతో ఆ పని పూర్తి చేయవలసి ఉంటుంది అందు గురించి సత్కార్యాలలో కూడా సహనం అవసరం ఇది ఒక రకం రెండవ రకమైన సహనం పాపాల నుండి దూరం పాపాల నుండి దూరం ఉండడానికి కూడా సహనం చాలా అవసరం మనిషి యొక్క ఆరోగ్యం బాగలేదు ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళాలి పోతున్నాడు హాస్పిటల్కి కానీ అక్కడ బిల్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఎవరితోనైనా అప్పు తీసుకోవాలంటే వడ్డీతోనిస్తున్నారు కానీ వడ్డీ లేకుండా వడ్డీ నుండి దూరం ఉండడానికి ఇప్పుడు అతనికి ఏంటి చాలా సహనం అవసరం బిడి సిగరెట్ ఉన్న వాళ్ళు గాని మత్తు పదార్థాలు సేవించేవారు కానీ తాగుబోతులు వారికి ఆ చెడు నుండి దూరం ఉండడానికి ఎంతో ఓపిక సహనం అవసరం ఉంటుంది పాప పాటలు వినడం ఫిలింలు చూడడం ఇట్లాంటివన్నీ కూడా నిషిద్ధం అయితే మనసు అనేది అటుగుంజుతూ ఉంటుంది లాగుతూ ఉంటుంది కానీ వీటి నుండి దూరం ఉండడానికి సహనం అవసరం ఏం తెలిసింది రెండు రకాల సహనాలు తెలుసుకున్నావు కదా మొదటి సహనం ఏంటి సత్కార్యాలు చేయడానికి సహనం అవసరం రెండవది పాపాల నుండి దూరం ఉండడానికి సహనం అవసరం మూడవ రకమైన సహనం మన చేతులతో కాకుండా అల్లా రాసిన వీధి వ్రాత మన బంధువుల్లో ఎవరైనా చనిపోయారు మనం అనారోగ్యానికి పాలైపోయాము మన యొక్క వ్యాపారంలో నష్టం జరిగింది ఈ విధంగా ప్రకృతి పరమైన ఆపదలు విధి వ్రాత ప్రకారంగా మనపై వచ్చి ఆపదలు వాటిపై కూడా మనకు సహనం అనేది చాలా అవసరమంటుంది ఇప్పుడు ఈ మూడు విషయాలు విన్న తర్వాత సహనం యొక్క మూడు రకాలను తెలుసుకున్నాం కదా మనం ఇప్పుడు మీరు మిగతా ఆయతలు వాటి యొక్క తర్జుమా అనువాదం వినండి ఈ మూడిట్లో ఏదో ఒక దాని గురించి ఈ ఆయతను మనకు వివరించబడుతుంది जीवित पीक्षा सहन चला अवसर परीक्ष భయ ప్రమాదాలకు మరియు ఆకలి బాధకు మీరు లెక్కించండి ఎన్ని రకాల ఇక్కడ మనకు ఇబ్బందులు ముందున్నాయో ఓ రకమైన భయ ప్రమాదాలు రెండవది ఆకలి దప్పులు ఆకలి బాధలు धन प्राण आदा धन प्राण आदाचे पीक्षिस्टू उ वारकू सार वारे शुभवार ఆయత్ను చదువుతూ ఉంటే ఏం తెలుస్తుంది ఐదు రకాలుగా అల్లా మనల్ని పరీక్షిస్తా అని అంటున్నాడు కదా కానీ ఒకవేళ ఈ ఆయత్ లో ఉన్న గమనిస్తే అల్లా యొక్క కరుణ అల్లా యొక్క దయా మనపై ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు అదేమిటి వాళ్ళ నభులు వన్నకు संपूर्ण भय भ्रांतुक भय प्रमादाले अटले अल्लाह तमिन आकली संपूर्ण आकली అరవిలో మనం సామాన్యంగా షో షోయ్ అంటాము కదా బా అసలున్నది మూయాని అంటాము షై షోయ్ అని మన వాడుకలో అంటాం షో అంటే బాగానా ఎక్కువగానా కొంచెం గమనించాలండి మనం చాలా ఎక్కువగా ఈ భయభ్రాంతులకు ఆకలి దప్పుల బాధలకు గురి మన పరిస్థితి ఏమవుతుందో చిన్నపాటిగా కొంతపాటిగా మాట చెప్పారు జూర్ ఆకలి అన్నది ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో ఇది వ్యక్తిగతంగా కూడా కావచ్చు అంటే మనిషికి ఒక రోగం లాంటిది ఉంటుంది తింటాడు కానీ కడుపు నిండదు తింటూ ఉంటాడు కానీ కడుపు నిండదు మరో గంట తర్వాత మరేమైనా తర్వాత తినాలి प्रतिद अल्लांदर सफाई अनारो्यूल शफाईगा मरुकटी सर्वसा अला अनावृष्टि की मरो अना गुरी चय मूड रका धन प्राण लदा మన వద్ద ఉన్న ధనం దొంగలించబడడం కానీ ఇంకా వేరే రకంగా ఏదైనా నష్టం జరగడం కానీ ప్రాణంలో అంటే మనకు చాలా అతి సన్నిహితులు మన బంధువులు మనకు దగ్గరి తల్లిదండ్రులు భార్య పిల్లలు ఇలాంటి వారు చనిపోవడం చాలా బాధ కలిగిస్తుంది కదా వస్తమరాత్ పంటలు పొలాలు మనకు ఆదాయ సౌకర్యాలు ఉన్నాయో వాటిలో ఏదైనా నష్టం జరగడం అలా అంటున్నాడు ఈ వీటన్నిటిలో ఏదైనా ఆ గురి అయిన వారు సబర్ చేశారంటే సహనం చేశారంటే అలాంటి వారి కొరకు గొప్ప శుభవార్త ఉన్నది అని అంటున్నాడు అల్లా సూర్యలోని ఆయత్ నంబర్ పదిలో అల్లా తెలిపాడు ఎవరైతే వారికి సంపూర్ణమైనలారా ఈ విషయం గమనించండి సామాన్యంగా ఖురాన్ లో కూడా ఒక నియమం సత్కార్యం కలిసి అలా ఏం తెలిపాడు మంజాబిల్ ఫలూ అసరు ఎవరైతే ఒక సత్కార్యం చేస్తారో అల్లా వారికి ఎన్ని పుణ్యాలు ఇస్తాడు పదింతలు ఎక్కువగా కదా ఇంకా వేరే హదీజ్ గ్రంథాల్లో కూడా ఉంది అది మనిషి చేసే సత్కార్యం ఒక్క సత్కార్యానికి పది రేట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది ఏడు వందల వరకు నువ్వు ఒక్క నమాజ్ చేసావంటే అల్లా దానికి బదులుగా పది నమాజులు చేసినంత మరి నీ యొక్క ఈ నమాజ్ ఎంత ఎక్కువగా ఎహ్లాస్ చిత్తశుద్ధితో అల్లా సంతృష్టి కొరకు ఎంత ఎక్కువగా ప్రవక్త యొక్క సరియైన విధానంలోనూ దాని ప్రకారంగా పది నుండి ఇరవై ముప్పై నలభై వంద రెండు ఎంతవరకు ఏడు రేట్ల వరకు కూడా అల్లా తల ఎక్కువగా పుణ్యం ప్రసాదిస్తాడు ప్రతి సత్కార్యానికి కానీ ఇలాంటి లెక్కలో రానివ్వకుండా లెక్కలేనని పుణ్యాలు ఇస్తాడు దేని కొరకు లెక్కలేని పుణ్యాలు దేనికి ఇస్తాడు సబరు సబరు చేసేవారికి సామాన్యంగా ప్రతి సత్కార్యం ఏమిస్తాడు పది నుండి ఏడు వరకు అంటే ఒక లెక్క ఉంది కదా ఏడు వందలు చాలా ఎక్కువ ఉన్నాయి అలా ఇలా కానీ ఒక హద్దు అనేది ఉంది కదా ఎలాంటిది దీనికి ఏ హద్దు లేకుండా అల్లాహతాల మనకు పుణ్యాలు ప్రసాదిస్తాడు అంటే గమనించండి ఈ రోజుల్లో ఎవరైతే మన సోదరులు సోదరి మనులు బిడ్డల పెళ్లిళ్ళు కావట్లేదని తల్లులు కొడుకులు మంచిగా చదువుతలేరని తల్లిదండ్రులు నాకు మంచి సోదరుడు దొరకలేదు అని చెల్లెళ్ళు నాకు ఉన్న ఒక్క చెల్లె దూరమైపోయింది అని తమ్ముళ్ళు సోదరులు ఇంకా వేరే రకంగా ఎన్నో రకాల నష్టాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఏం చేస్తూ సహనం వహించడం లేదు అల్లాతో నాకెందుకు కష్టం ఇచ్చిన కోపగించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి ఆపదల్లో కానీ అదే ఒకవేళ సమర్ చేసేదింటే అల్లాహతాల లెక్కలేనన్ని పుణ్యాలు ప్రసాదిస్తాడు సూర్య ఒకరత్నం నూట యాభై మూడులో అల్లా తెలిపాడు మీరు దారా ఓర్పు దారా మరియు నమాజు దారా సహాయం పొందుతూ ఉండండి గమనించండి ఇది కూడా చాలా గొప్ప విషయం అల్లా తల్ ఏమంటున్నాడు మీ జీవితంలో మీకు ఆపదలు వస్తున్నాయి కదా कष्ट वस्त इ गुरी कदा अभी सहन वह नमाजी पुन चार मीय आ कष्ट रकम तृप्ति अने लिंती ये नष्ट जो अल्ला दा की ओ म फल ఇహలోకంలో కూడా ప్రసాదించగలడు పరలోకంలో మాత్రం తప్పకుండా ప్రసాదిస్తాడు దానికి వెంటనే అల్లా ఏమంటున్నాడో చూడండి ఇన్వామి నిశ్చయంగా అల్లాహు తాలా సహనం వహించే వారికి తోడుగా ఉన్నాడు అల్లాహ్ నా తక్కువ జ్ఞానంలో నాకున్నటువంటి చిన్న అనుభవంలో సబర్ కు సంబంధించి ఈ ఆయత్ చాలా గొప్ప ఆయత్ నా దగ్గర చూడడానికి చిన్న ఆయత్ కదా సహాయ సహనం మరియు నమాజ్ ద్వారా మీరు సహాయం పొందండి నిశ్చయంగా అల్లా ఉన్నాడు ఇంత గొప్ప ఆయన గమనించండి ఈ రోజుల్లో అయ్యో సారూ నా ఇల్లు మొత్తం కాలిపోయింది మొత్తం నా ఈ విధంగా ఏడ్చుకుంటూ మనం లీడర్ల ముందు నిలబడతాం కొందరు సాయం పొందడానికి అవునా అయ్యో సారు ఈ మాస్టర్ ప్లాన్ దుకాణం అంతా పోయింది ఇక నాకు ఏ దిక్కు లేదు ఇక నాకు ఏ ఆదాయం లేదు లీడర్ గారు ఏమంటారు బాధపడకండి నేను తోడుగా ఉన్నాను తన చెయ్యి కొంచెం వీపుపై తడుతూ తర్వాత మన కలిసినప్పుడు అరే చాలా మంచివాడా ఎంపీ ఆ ఎమ్మెల్యే చాలా మంచివాడు ఆ లీడర్ చాలా మంచివాడు ఎంత తృప్తి ఇచ్చింది నాకు అల్లాహు కానీ మనల్ని పుట్టించిన అల్లాహు తహాల మనకు ఎంత గొప్ప తృప్తినిస్తున్నాడో గమనించండి మీరు మీ కష్టాలలో ఆపదలలో ధర్మానికి వ్యతిరేకం లేని ఇహలోక సహాయాలు కోరండి పొరగలేదు కానీ అల్లాకు ఇష్టం లేని అల్లాకు కోపం తీసుకొచ్చేటువంటి పనులు మాత్రం చెయ్యకూడదు మీ కష్టాలలో మీ ఆపదలలో మీకు సహాయం లభించాలి అంటే రెండు పనులు చేస్తు ఉండండి ఏంటి రెండు పనులు సహనం వహించండి ఓపిక వహించండి ఓర్పు అనేది మీలో ఉండాలి మరియు నమాజ్ పాటించాలి నమాజ్ నుండి ఎంత దూరం ఉన్నామో మనం గమనించండి అబుధఅ స ఉంది ప్రవక్త సల్లూ సమీ గురించి చింతా ఎదురైంది అంటే వెంటనే నమాజ్ కొరకు ముందుకెళ్ళేవారు నమాజ్ ద్వారా సహాయం పొందేవారు ఇక ఈ రెండు పనులు మనం చేశామంటే అల్లా వైపు నుండి ఎంత గొప్ప శుభవార్త ఉందో చూడండి తోడుగా ఉన్నాడు ఫలానా లీడర్ ఉన్నారు అంటే ఎంత తృప్తి కలిగింది ఒకవేళ మనలో విశ్వాసం గనక బలంగా ఉంటే అల్లా నాకు తోడుగా ఉన్నటువంటి ఎంత ధీమా ఎంత ధైర్యం ఎంత తృప్తి ఎంత ఆనందం మనకు కలగాలి ఇలాంటి ఆయన చదవండి సూరత్ మొహమ్మద్ సూరత్ మొహమ్మద్ ఆయత్ నంబర్ ముప్పై ఒకటిలో అల్లా తెలిపాడు వాళ్ళ నబులు అన్నాడు कृषिवार మరియు ఇందులో ఏ సహనం అవసరమో దానిపై స్థిరంగా ఉండేవారు ఎవరో అల్లాహుతాలా తెలియబరుస్తాడు నిర్ధారిస్తాడు అందుకొరకు మనం ఎట్టి పరిస్థితిలో కూడా భయపడకుండా అల్లా యొక్క సహాయాన్ని పొందుతూ ఉండాలి అయితే సహాయం గురించి మూడు రకాలు మనం సహాయం సహనం గురించి మూడు రకాల సహనాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా స్టార్టింగ్లో అయితే సహనం వహించాలి అని ఏదైతే ఇక్కడ అనడం జరుగుతుందో దానిని షేహీన్ రహమహుల్లా గారు చాలా మంచిగా వివరిస్తున్నారు సామాన్యంగా మనిషిపై ఏదైనా ఆపద వచ్చి పడిందంటే మనిషి పరిస్థితి ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటి ఉంటుంది ఏంటి నాలుగిట్లో వదిన మనిషిపై ఏదైనా ఆపద వచ్చింది అంటే నాలుగు స్థితులలో ఏదో ఒక స్థితిలో ఉంటాడు కాని ఎందులో ఉండేది ఉంటే మనకు లాభం ఎక్కువగా ఉంది విశ్వాసుడు బుద్ధిమంతుడు అది మొదటి స్థితి సామాన్యంగా ఒక స్థితి ఏమున్నది చాలామంది ఏదైనా ఆపద కష్టం ఏదైనా సమస్య ముందుకు ఎదురు ముందు కోపానికి వచ్చేస్తారు चला आग्रह की अला अन्यायम चसाड़ी मनस कोई मरको इंक नालूको अय्यो यहाँ नाशन बहु इला अलाक इष्ट लेने पलकता इलाटी कोह मशी की मंत्री కాదు అల్లా అవతారా మనందరికీ సహనం పాటించేటువంటి సౌభాగ్యం ప్రసాదించాలి రెండవ స్థితి ఏదైనా కష్టం ఆపద వచ్చినప్పుడు మనస వాచ కర్మ మనస మనసు రకరంగా వాచ మాట్లాడడం మాట దారా కర్మ మన తన అవయవాల దార పనుల దార అల్లాకు ఇష్టం లేని రీతిలో ప్రవర్తించకుండా అల్లాకు ఇష్టమైన రీతిలో ప్రవర్తించే ప్రయత్నం చేస్తాడు దీనికి సంబంధించిన అది ఇంకా ముందుకు వస్తాయి ఇషాల్లా అక్కడ మన వివరం అనేది ఎక్కువగా తెలుస్తుంది అత రెండవది ఒక స్థితి ఏమున్నది సహనం సహనం అంటే ఇక్కడ ఏంటిది మనసులో కానీ నాలుకతో కానీ మన యొక్క ఆచరణ ద్వారా కానీ ఏం చేయాలి మనం అల్లాకు ఇష్టం లేని ఏ పని ఏ మాట మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి ఇక మూడో స్థితి ఇంతకంటే చాలా మంచిది అదేంటి సంతృప్తి ఇది అందరూ చేయలేరు సహనంష బహుశా మంది పాటిస్తారు కావచ్చు కానీ సంతృప్తి ఏంటి సంతృప్తి వచ్చిన ఆపద నాకు నన్ను ఈ ఆపదలో అల్లా గురి చేశాడు గనక అల్లాకు ఇష్టమైంది నా కూడా ఇష్టం అని సంతోషపడతాడు సంతృప్ సంతృప్తిగా ఉంటాడు నాలుగో స్టేజీ నాలుగో స్థితి ఇంతకంటే మరీ గొప్పది అదేంటి శుక్ర కృతజ్ఞత ఏంటి కృతజ్ఞత కష్టాలపై సహనం వహిస్తే అల్లా నాకు మంచి ఫలితం ఇస్తున్నాడు కదా అందుగురించి ఓ అల్లా నీకే అన్ని రకాల కృతజ్ఞత అల్లం దుల్లా చాలా ముందుకు రానుంది హేముంది ఎప్పుడైనా ఎవరి కొడుకు బిడ్డ చనిపోయినప్పుడు అల్లా దేవదూతను అడుగుతాడు నీవు నా దాసుని యొక్క కంటి చలువను అతని యొక్క ప్రాణం తీసుకున్నావా కొడుకు ప్రాణం తీశాను అలాంటప్పుడు నా దాసుడు ఏమన్నాడు ఒకవేళ అతను ఇచ్చింది సంతానం కూడా అల్లాయే తీసుకున్నది కూడా అల్లా అల్హ మనం అల్లా తల హిదాయతిగాక మనకు సౌదీ వాళ్ళల్లోని చెడు అయితే మనం చాలా ప్రచారం చేస్తాము కానీ సౌదీ అరబ్లో ఉన్నటువంటి ఒక గొప్ప మంచి విషయాన్ని మనం ప్రచారం చెయ్యము అదేంటి ఏదైనా కష్టం ఆపద ఏదైనా విస్మిల్లా అల్హందుల్లా అల్హదుల్లా సలాం సలామత్ సలామత్ అల్హదు అల్హందు అన్న పదం మనం వింటూ ఉంటాము కదా సోదర్లారా చిన్న విషయం కాదు ఇది వాస్తవానికి చిన్న విషయం కాదు ఇక అహంద విషయంలో చెప్పాలంటే అదొక పెద్ద ప్రసంగం అయిపోతుంది కానీ ఈ హదీఫ్ ని గమనించండి మీరు అల్లా ఏమంటాడు నా దాసుడు ఏమన్నాడు దేవదూత అంటాడు ఓ అల్లా అతడు లిల్లా చదివిన తర్వాత అల్హమ్దు అన్నాడు అప్పుడు అల్లా అంటాడు నా ఈ దాసుని కొరకు స్వర్గములో ఒక ఇల్లు నిర్మించి ఆ ఇల్లు పేరు బైతుల్ హందని పెట్టండి ఏం పేరు పెట్టండి బైతుల్ హంద్ పేరు పెట్టండి ఇంత గొప్ప విషయం ఇది శుక్ర ఇది ఒక హైయెస్ట్ స్టేజీ కష్టంలో ఉన్నప్పుడు కూడా అల్హందు అల్లాకు ఇష్టమైంది నాకు ఈ రోగం ఇవ్వాలని అల్హదు అల్లా నాకు ఇంత రోగం ఉన్నా గానీ ఇన్ని కష్టాలున్నా గాని నాలుగ నడుస్తుంది నిన్ను నేను స్థుతిస్తున్నాను ఇంతకంటే గొప్ప అనుగ్రహం ఏముంది అల్లా తల వరందరికీ కష్టాలలో కూడా అన్ని రకాల ఇబ్బందులు కూడా కేవలం అల్లాను మాత్రమే గుర్తు చేసి అల్లా యొక్క విశ్వాసంపై ప్రవక్త సలసల వారి యొక్క పద్ధతి ప్రకారం అన్ని స్థితుల్లో మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో మనం సహనం మంచి రీతిలో పాటించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక ఆఖరి